ీరుభ్యో నమ హరి ఓం గణానా కవి కవీనాముపమశ్రవస్తమ జ్యేష్టరాజన్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆలస్వోతుపత సదాశివసరంభా శంకరాచార్యమ అస్మాచార్యపే గురు పరంపరాస్ నోద్విజకీతేర్షామర్షభయోగై ము సే ప్రియ ఏ భక్తుడైతే హర్షము అమర్షము భయము ఉద్వేగము అనే నాలుగింటి నుండి విముక్తుడై ఉంటాడో ఆ భక్తుడు నాకు చాలా ప్రీతి పాత్రుడు మనం ఆ వాక్యాన్ని హర్షము హర్షము అంటే చాలా హడావిడిగా అల్లకల్లోలంగా పండగ చేసుకోవడం కాదు హర్షం ఎప్పుడైనా రాత్రి వచ్చిందనుకోండి చాలా ఉల్లాసాన్ని తీవ్రమైన ఉద్వేగాన్ని ఉత్సాహాన్ని పొందుతాడు దాన్ని హర్షము అంటాం అందుకే ఇప్పుడు పుత్ర పుత్ర జననం అయింది అనుకోండి కొడుకు పుట్టారనుకోండి కొడుకు పుడితే అదేదో ప్రపంచానికే పెద్ద ఉపకారం అయినట్టుగా కొడుకు పుట్టడం మంచిదే నేనేమి దానికి వ్యతిరేకమే కాదు కానీ ఉళ్ళో వాళ్ళందరినీ నిద్ర చెడగొట్టి మైతులు పెట్టేసి అల్లరి చేసేసి రోడ్డు మీదేమో గోతులు తీసేసి స్తంభాలు పాటేసి పండిళ్ళు వేసేసి అల్లరి చేసేస్తే ఆ రకమైన సంబరాలు అది తప్పు అది అది భక్తుల యొక్క లక్షణం కాదు ఎందుకు హర్షము అంటే ఎక్కువ ఎక్కువ అలజడితో పండగ చేసుకున్న దాని పేరు హర్షము అది భక్తుల యొక్క లక్షణం కాదు ఇప్పుడు సంక్రాంతి ఉందనుకోండి సంక్రాంతి పేరుతో చాలా అలరి ఎక్కువ చేసి అదంతా మనం మన సంస్కృతిని నిలబెట్టేస్తున్నామని ఈశ్వరుణ్ణి మనం ప్రార్థించేస్తున్నామని పూజ చేసేస్తున్నామని అలాగే హడావుడి చేయటము పండగ పేరుతోటి అది దైవానికి సంబంధించిన సందర్భమైనా కూడా అటువంటి హడావుడి తాగాదు అది భక్తుల యొక్క లక్షణం కాదు ముఖ్యంగా ఈ పండుగల సంబరాలు పేరుతోటి మనం ఉల్లాసంగా అధికమైన అవసరాన్ని మించిన ఉల్లాసాన్ని ప్రదర్శించిన సందర్భాల్లో మన ప్రవృత్తిలో అధర్మం ప్రవేశిస్తుంది మనోమహా మనోస్మృతికారులో మాట్లాడు హృష్ట దృప్త్యతి దృప్తో ధర్మమతి క్రామతి ఒక ధర్మశాస్త్రకారు యొక్క వచనం మనుస్ఫూర్తికారులో ఉన్నాడు లేకపోతే ఆపస్థను కూడా ఉన్నాడు ధర్మశాస్త్రకారులు అలా చెప్పారు అధికమైన సుఖానుభవం కలిగిన వాడు చాలా దర్పాన్ని పొందుతారు మీరు పండుగ చేసుకుంటున్నారనుకోండి హయాలుగా పండుగ చేసుకుంటున్నారనుకోండి ఇప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఒక రకమైన గర్వంలో ఉంటారు అటువంటి దర్పమును పొందిన మానసిక స్థితిలో ధర్మాన్ని అతిక్రమించే అవకాశం హృష్ణో దృత్యతి దృక్తో ధర్మమతి క్రాంతి కాబట్టి మీరు ఆ హర్షమనేది హర్షము అనేది దేవుడి పేరు లేదైనా కూడా తప్పే దేవుడి సంబంధం లేకుండా లౌకికమైనటువంటి భోగాలు ధన ధనప్రాప్తి ఇత్యాది కారణాలుగా హర్షాన్ని ప్రదర్శించటము తప్పు అని వేరుగా చెప్పవ చెప్పవలేనా అది ఎలాగూ తప్పే దేవుడి పేరు మీద కూడా హర్షం అనేది తప్పు సమాజంలో కొన్ని వికృతులు ఇలా ప్రవేశిస్తాయి హర్షం పేరుతో హర్షం పేరుతో బాణా సంఖ్య రాత్రి పన్నెండు గంటకి బాణా సంఖ్యాలుస్తారు టపాసులో ఆ బస్తీలో నిద్రపోయే పెద్ద వయసులో వాళ్ళందరూ నిద్రలు జడగొట్టుకుని ఆ రాత్రి బందారు చిన్నపిల్లలు విలుపుబడి లేచి నిద్రగా జడగొట్టుకుంటారు అదంతా అధర్మం కిందకు వస్తుంది అధర్మం అది కొంచెం సటిల్గా ఉండే ఆ ధర్మం అది చాలా సెన్సిటిబుల్ పర్సన్ చాలా సెన్సిటివిటీ అంటే తెలుగులో సంవేదనశీలము అంట చక్కటి సెన్సిటివి సెన్సిటివిటీ ఉన్నవాడికి మాత్రమే ఆ అధర్మము మనం చేస్తున్నది అధర్మము అని ఎవరైనా తెలుస్తుంది ఆ సెన్సిటివిటీ లేకపోతే అది అధర్మం చేస్తున్నాం అనే సంగతి కూడా తెలియదు తర్వాత ఈనాటి సమాజంలో ధర్మం పేరుతో సంస్కృతి పేరుతో దేవుడి పేరుతో కొంత హింస కూడా జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి సంక్రాంతి పండుగలకి కోడి పందాలు అని దేవుడి పేరుతో కోడిపంద్యాలు అంటారు అదంతా అధర్మం అంత అంత పెద్ద అధర్మం అదే కానీ మరొకట్లేదు సంక్రమణ పుణ్యకాలంలో చేయాల్సిన పని కోడిపందెములా అంటే పందెము కాయడం గురించి నేను వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాల్చుకుంటారు వచ్చిన వాడికి వస్తుంది పుట్టిన వాడికి పుట్టిన ఆ కోళ్ళ యొక్క హింస గురించి నేను కోడి పంద్యాలంటే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఆ లెక్కలు నేను చెప్పట్లా ఎవో కోట్లు మారుతూ ఉంటాయి దట్ ఈజ్ ఓకే ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌర్ దాట్ ఆ కోళ్ళని ఒకదానికొకటి అది ఫైట్ చేసుకునేట్లు చేసుకుని ఆ రెండు కోళ్ళు కూడా వినాశాన్ని పొందుతాయి అవి గాయపడిపోయి ప్రాణాలను పోగొట్టుకుంటాయి నెగ్గిన కోడి తెచ్చిపోతుంది కోడిపోయిన కోళ్ళు కూడా తెచ్చిపోతుంది అటువంటి పంద్యాలు పెట్టడం తర్వాత జల్లి అనే పేరుతో అది ఊళ్ళో వాళ్ళందరూ ఒక చోటకి చేరి పశువుల కొమ్ములకు అలంకారాలు చేసి కొమ్ములకు అలంకారాలు ఏంటండి పశువుని అడిగి చేయాలి పశువుని అడగాలి ఓ ఇద్దు నేను నీ కొమ్ముకు అలంకారం చేయాలనుకుంటున్నాను నీ నీ అభిప్రాయం ఏమి అని అడగాలి అది కనుక అంగీకరిస్తే కట్టాలి అలంకారం నేను వచ్చి నీ దుట్టుకు అలంకారం చేస్తానంటే ఒప్పుకుంటారా కాబట్టి అలాగంటే పశువు హింస చేయటం చాలా తగదు వీటిల్లో కొన్ని దేవాలయములు కమిటీని వాళ్ళు నిర్వహిస్తారు ఉదాహరణకి ఎడ్ల యొక్క బల ప్రదర్శన పోటీ అంటాడు ఒక పెద్ద బండరాయిని ఒక దాన్ని ఎద్దు చేత లాగిస్తాడు ఇదంతా కూడా సంక్రమణ పుణ్యకాలంలో పండగ కోసం చూస్తున్నామని అందరూ ఉత్సాహంగా చపట్టుకుండా వీళ్ళలో ఒక ఎద్దు నెగ్గిందంటారు ఎద్దు నెగ్గడమేంటి దాని మేడంతా నెక్కి తప్ప ఎద్దుకు నెగ్గడం అనేది ఉండదు ఆ ఎద్దు ఓనర్ నెగ్గేదన్నమాట సో ఇటువంటి హర్షాన్ని ఆ హర్షానికి సంబంధించినటువంటి ఇటువంటి సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటి ఎందు కూడా అధర్మము ఇండి ఉంటుంది కాబట్టి అటువంటి హర్షాన్ని యథార్థమైన భక్తులు దూరంగా పెడతారు దాన్ని అనుసరించరు ఆ సత్యాన్ని ఒకటి మనం గమనించాల్సి ఉంటుంది తర్వాత ఫ్రెండ్స్ ఏవో కొన్ని ఇలాంటి సైకాలజీ సైకాలజీకి సంబంధించిన విషయాలు కొన్ని నోట్ చేసి పెట్టాను ఇట్లా క్లాస్లో ది సైకాలజీ ఆఫ్ ఫియర్ అంత విస్తారంగా నేను ప్రస్తావించి ఉన్నాను సో మిత్రులందరూ కలుస్తారు మిత్రులందరూ కలిసి చాలా హడావుడిగా ఉత్సవం చేసుకుంటారు ఆ కలిసిన ఉత్సవం అటువంటి హర్షము అదే అధర్మానికి దారితీస్తుంది కాబట్టి సో అటువంటి హర్షాన్ని భక్తులు హర్షానికి అవకాశాన్ని ఇవ్వలేదు ఇక అమర్ష అమర్ష అంటే అసహనశీలత సార్ భాష్యకారులు కూడా ఏమన్నారు చూద్దాము ఎస్మాత్ సన్యాసిన ఉద్విజతే నా ఉద్వేగం గచ్చతి నప్యతే సంక్షుభ్యతే లోక లోక అంటే ఇత మానవుడు లోక అంటే మనిషి అని అర్థం అయితే మన చుట్టూ ఉండే సమాజము అని కూడా మీరు అర్థం చెప్పచ్చు ఆయన సన్యాసి జ్ఞా భక్తుడు సన్యాసి భక్తుడు సన్యాసి అంటే ఆశ్రమరూప సన్యాసం అనే కాదు భక్తుడు సాంసారిక విషయములను త్యాగం చేసి ఉంటాడు అటువంటి భక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం సాంసారిక విషయములయ్యాడ ఎటువంటి ఆసక్తి లేని వాడి త్యాగమే ప్రధానంగా జీవించేటువంటి ఏ భక్తుడు గలడో ఆయన ఎలా ఉంటాడో భాష్యకారులు వర్ణిస్తున్నారు అందుకేనే యస్మాత్ అంటే ఎవని వలన అయితే అంటే ఎటువంటి ఎవని వలన సన్యాసిన యస్మాత్ సర్వసంగ పరిత్యాగము చేసిన ఏ భక్తుని జనుడు మానవుడు లేక సమాజము లోకము ఉద్వేగమును పొందదు నా ఉద్విజతే అది మనం చూసాము అయినా ఒకసారి భాష్యం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఉద్వేగము నా ఉద్విజతే అంటే ఉద్వేగమును పొందదు అంటే అర్థం నా ఉద్వేగం గచ్చతి అంటే అర్థం ఏంటి నా సంతప్యత సంతాపమును పొందదు ఇప్పుడు మహాత్ములు ఉన్నాడు అనుకోండి ఈ మహాత్ముడి కారణంగా సమాజంలో ఉండే జనులకు ఇబ్బంది తాపము దుఃఖము కలిగితే అది ఆ మహాత్ముడికి శోభకాదు కా అది చాలా తప్పు అది అలా ఉండదు అన్నా సంక్షుభ్యతే లోక సంక్షోభమును పొందదు మహాత్ములు అలా ఉండకూడదు ఇప్పుడు దూర్వాసులు వచ్చేటంటే ధర్మరాజు గారు పాండవులు ద్రౌపది అందరూ కూడా గడగడలాడిపోయారు ఈయన బ్రాహ్మణుడు ఈ భోజనానికి వస్తున్నాడు రా బాబు దీనికి ఏమి వండి పెడితే తప్పో ఎలా వండి పెడితే తప్పో ఏం చేస్తే తప్పంటాడో పంప ఉంచుతాడేమో అని అందరూ భయపడిపోయారు దాని అర్థం దానివల్ల బట్టి దుర్వాసుడు అది భక్తికి కౌంటర్ ఎగ్జాంపుల్లో పడతాడు ముక్కు మీద కోవటంతో భక్తికి కౌంటర్ ఎగ్జాంపుల్ వ్యతిరేక దృష్టాంతం తప్ప ఏదో గొప్ప మహర్షి అని ఇది అని అదని ఆ అర్థం లేదు కాబట్టి ఆ భక్తుని సమాజము క్షోభను పొందుటకు వీలు లేదు మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు ఈ డైవింగ్ అని ఒకటి ఉంటుంది డైవింగ్ అని ఒలింపిక్స్లో ఉంటుంది ఆ డైవింగ్ నీళ్ళలో డైవ్ చేస్తాడు డైవింగ్ బోర్డు నుంచి ఎవడు డైవింగ్లో వరల్డ్ ఛాంపియన్ ఎవడో తెలిసిన ఎవడు డైవ్ చేసినప్పుడు నీళ్లలో సా అత్యంత అల్పమైన కదలిక ఉంటుందో వాడు డైవింగ్ ఛాంపియన్ అలా మన వల్ల సమాజంలో అలా ఉండాలి మన వలన సమాజం కలగాపలగా అయిపోకూడదు కలిసి వేసినట్లు కాకూడదు సంక్షోభము కలుగరాదు నీళ్ళలోకి దూకుతాడు ఎత్తు నుంచి దూకుతాడు కానీ నీళ్ళలో చిన్నపాటి కదలిక మాత్రమే చూసుకుంటాడు అతను వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ డైడ సో ఆ భక్తుని వలన సమాజంలో చలనము క్షోభ కదలిక అత్య ఉండకూడదు అసలు చేస్తున్నామని మీరేమో మైకులు పెట్టేసి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ బాక్స్లు పెట్టేసి ఊళ్ళో వాళ్ళందరికీ భక్తిని ప్రసారం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడము విద్యార్థులు చదువు పొందుకూడదు నిద్రపోయే వాళ్ళకి నిద్రపోవడం అంటూ చిన్నపిల్లలకేమో నిద్ర లేకుండా రాడారు ఇలా చేయటము అది ఆ రకమైన సంక్షోభాన్ని సమాజానికి కలిగించుట భక్తి పేరిట తగ్గట్టు ఈ గీతాలో బోధించే భక్తికి సమాజంలో చలామణిలో ఉండే భక్తికి ఏమీ అసలు పోలితే ఉండకండి ఇది కొంత విలక్షణంగానే ఉంటుంది మీరు దానికి సిద్ధపడి ఉండాలి మీరు ఇంతమంది పాపం చాలా ప్రేమగా భగవద్గీతను వినడానికి వచ్చారు మీకు స్వాగతం మీకు పరమేశ్వరుడు సకల శుభంలోనే చేరుగాక అటువంటి సంకల్పం మీకు కలిగినందుకే సంతోషం కానీ మరి మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి అవుతుంది మీరు అనుకుంటున్నట్టుగా ఉండదు ఇక్కడ భక్తి సో మీకు తెలుసు ఈ తథ్విగతే మళ్ళీ న ది అదర్ డైరెక్షన్ అంటే లోకము ఈ మహాత్ముని వలన భయ ఉద్వేగాన్ని పొందదు మళ్ళీ రివర్స్లో కూడా మహాత్ముడు లోకము వలన ఉద్వేగమును పొందడు అంటే మహాత్మునికి భయపడడానికి హేతు లేదు అదే విషయాన్ని మళ్ళీ ఆ భయ శబ్దంతో శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు హర్షామర్షభయోర్షర్షాచయం అవి నాలుగు లక్షణాలు హర్షామర్షభయోద్వేగ ఈ నాలుగు లక్షణముల నుండి నాలుగు లక్షణములకే విడిచిపెట్టబడినవాడు అంటే ఈ నాలుగు లక్షణములు ఎవరి ముందు లేవో దాంట్లో హర్షం అంటే శంకరులు అంటారు చూడండి ప్రియలాభహర్షియే అంతఃకరణ ఉత్కర్ష రోమాంచనాశ్రుపాతాదిలింగ చూడండి అటువంటి హర్షము తగదు అని చెప్తున్నారు దానికి ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ హర్షము అంటే అదే ఒక ఇమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఒక ఇమోషన్ ఇమోషన్ అంటే తెలుగులో దాన్ని భావావేగము అని ట్రాన్స్లేట్ చేస్తారు అదొక భావావేగము అటువంటి భావావేగము తగదు సో ఎలాంటిది క్రియలాభే మీరు కోరుకున్నది లభించినప్పుడు అంతఃకరణము అంటే చిత్తము చాలా ఉత్కృష్టమైన స్థితికి పైకి వెళ్ళిపోతుంది హిట్టింగ్ ది సీలింగ్ అంటారు ఇంగ్లీష్లో హిట్టింగ్ ది సీలింగ్ అంటారు బంతిని నేలనేసి కొడితే వెళ్ళి సీలింగ్కి తగుతుంది వెళ్ళి సీలింగ్కి తగిలిన బంతి ఏమవుతుంది మళ్ళీ అదే వేగంతో మళ్ళీ కింద పడి మళ్ళీ నేలనే పడుతుంది సో అలాగా యో రెస్పాన్స్ అని దానికి ఆ పేరుంది ఇంగ్లీష్లో యో యో రెస్పాన్స్ యోయో అంటే బంతి కదండి దాన్ని యోయో అంటారు ఈ యోయో ఎలా ఉంటుంది ఓ క్షణంలో సీలింగ్ని కోరుకుంటుంది మరో క్షణంలో అధపాఠాలకి పోతుంది ఇటువంటి ఇటువంటి పైకి కిందకి అలా ఊగిసలాట మనస్సుకి అది తాగాదు ఈ ఊగిసలాటలో ఈ హర్షము అంటే ఉత్కర్ష మనస్సు చాలా అధికమైన ఉల్లాసాన్ని పొందుతుంది ఎందుకని వీడు కోరుకున్నది లభించింది కాబట్టి అది ఆ హర్షము కలిగినప్పుడు దాన్ని ఇమోషన్ అంటారు ఇమోషన్ అనేది ఒక అనొక మానసిక స్థితికి ఫిజికల్ కౌంటర్ పార్ట్ ఉంటేనే ఇమోషన్ అంటారు మాములుగా మనస్సులో మీకు ఉల్లాసం కలిగింది సంతోషం చాలా బాగుంది కానీ మీరు కాముగా ఉండిపోయారనుకోండి అది తప్పు కాదు అదంతా ఇమోషన్ అనిపించుకోడు ఇమోషన్ అవి ఎప్పుడవుతుందంటే మనస్సులో ఒక స్థితి నిర్మాణమైనప్పుడు దేహముపై దాని ప్రభావం ఉండాలి దాని ఇమోషన్ ఎలాగా రోమాన్స వాడికి ఉత్సాహం ఎక్కువైపోయి శరీరమంతా గగురుపాటు చెందుతుంది ఒళ్ళంతా జలధరించేసి గగురుపాటు వస్తుంది తర్వాత అశురు పాత ఆ ఉల్లాసం ఎక్కువైపోయి కలమ నీళ్ళు వచ్చేస్తాయి ఆనంద బాష్పాలని పేరు కలమ్మ నీళ్ళు వచ్చేస్తాయి ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి తర్వాత అశురు ఆది ఆది శబ్దం చేత కంఠము బొంగురు పోతుంది ఒళ్ళంతా కంపము ఉంటుంది ఇటువంటి ఫిజికల్ క్యారెక్టర్స్ వస్తాయి ఎందుకు వస్తాయంటే కేవలము ఆ హర్షం చేత ఆ హర్షాన్ని బట్టి అలాంటివన్నీ వస్తాయి దట్ ఈస్ ది ఇమోషన్ ఇటువంటి ఇమోషనల్ స్టేట్ భక్తులకు తాగాదు ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి భక్తి పేరుతో ఎలా ఇంటెన్స్ ఇమోషనల్ డిస్ప్లే ఉంటుంది అది తప్పు అని మనకు తెలిసిపోతుందిగా ఒక ఆయన హారతి ఇచ్చేవారు దేవుడికి హారతి దేవుడు ఎక్కడ ఉన్నాడుగా ఆయన ఆ తలుపు దగ్గరికి వెళ్ళిపోతారు అక్కడ హారతి ఇది పట్టుకుంటారు దాంట్లో ఇంత కర్పూరాలను వేసేస్తారు వేసి మంట పెట్టేస్తారు అక్కడి నుంచి పరువు పరువు పరు పరువు వచ్చి దేవుడికి హారతి ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ అర్థమని మళ్ళీ పరుపు అలా మూడు సార్లు చేస్తారు ఎందుకు వెళ్ళాలి అన్నెసరీ కదా ఆయన అలా పరుగులు తీసేస్తూ ఉంటే ఇటు అటు బాధ్యులు తీర్పాయే భక్తులు జై జై జై జై అనే వీళ్ళు హడావిడి చేసేస్తూ ఉంటారు ఏమిటి ఇదంతా దేవుడికి హారతడా కూడా ఆ రకమైన ఇంటెన్స్ డిస్ప్లే ఆఫ్ ఎమోషన్ తర్వాత నాకు దేవుడు పూజేశారు అని ఎలా ఉండిపోతూ ఉంటాం ఇటు అటు పట్టుకుంటారు కూడా పైన ఎక్కువ దేవుడిని పట్టుకుంటాడు ఇటు అటు పట్టుకుంటారు వాళ్ళు మామూలుగా లూజ్గా పట్టుకుంటారు రెడీగా ఉంటారు అన్నమాట వాళ్ళు ఇంక ఇప్పుడు దేవుడు పోడతాడు అంటే అర్థం ఏంటండి డిస్ప్లే చేస్తున్నారని తెలిసిపోతుంది కదా దేవుడు అంటే దేవుడు వీళ్ళు నోటీస్ ఇచ్చి ఉంటాడనమాట దాని అర్థం సో వీళ్ళు పట్టుకుంటారు మామూలుగా లూజ్గా పట్టుకుంటారు ఆయన వెళ్ళటేసి వస్తారు ఆయన గిట్లు పట్టు ఆయన ఊరు పోంకా గట్లా పట్టుకుంటారు ఆ పట్టుకోవడం కూడా ఎలా పట్టుకుంటారు అంటే మన అలా వినిపిస్తు పట్టుకుంటాడు ఆయన ఊంగిపోతూ ఉంటాడు ఇతడు ఏమిటంటారు వీళ్ళంతా చెమట్లు పట్టేస్తూ ఉంటుంది భక్తులు చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు వాట్ ఈస్ ఆల్ద ఇదంతా భక్తే హనుమంతుడికి తినేడు హనుమంతుడికి ఏం పని పట్టాలేం లేదా అలా ఎందుకు పూతాడు వీడికి ఛాయ్ ఎక్కువ తాగేసి తిరిగి సరిగ్గా తినక పైచో ఉన్నాడని అనుకోవాలి తప్ప హనుమంతుడు ఎందుకు పుంటాడు అలాగే వెంకటేశ్వర స్వామి పూనే చెప్పేసి ఊరికే కళ్ళ పడి నీళ్ళు దేవుడు నా మీద వచ్చేసరికి ఏదేదో పిచ్చి పిచ్చిగా భవిష్యత్తు గురించి చెప్తామని ఇదని ఇవన్నీ కూడా తప్పు కష్టంస్ ఈ కష్టంసు ధర్మానికి వాటి వల్ల శోభ లేదు కష్టం కదా అని చెప్పేసి యాభై ఏళ్ళను చేస్తున్నాం వంద ఏళ్ళను చేస్తున్నాం అంటే అదంతా సత్యం అలా ప్రొసీడ్ అవ్వడం తప్పు ఒక కష్టం సరైన కాకపోయినట్లయితే దాన్ని విడిచిపెట్టేసేటువంటి కరేజ్ కూడా ఉండాలి ఇటువంటి వేషాలు అవి తగవు మనం ఎప్పుడూ కూడా భక్తి పేరుతో వాటిని మనం సపోర్ట్ చేయకూడదు వెంకటేశ్వర స్వామి పూజ లేకపోతే కాళీమాత పూజేసిందని దుర్గామాత పూజేసిందని ఇలాంటి వేషాలు మనం ఇలాంటి వేషాలను ఎప్పుడూ కూడా మనం సపోర్ట్ చేయకూడదు అవి భక్తి యొక్క లక్షణంలో కానే కాదు ఇంటెన్స్ ఇమోషనల్ డిస్ప్లే ఇది భక్తికి విరుద్ధము దాన్ని అర్థం చేసుకోవాలి ఓ దేవాలయం ఉంది హనుమంతుడి దేవాలయం దాంట్లో హనుమంతుడికి మద్యాన్ని మాంసాన్ని నైవేద్యం పెట్టాలి ఏమిటండి హనుమంతుడికి మద్యం మాంసం ఏంటండి అంటే మా అలా ఆచారంగా వస్తుంది ఆచారం కూడా తప్పయ్యే ఆచారం మానేసే ఈ నుంచి మానేసండి హనుమంతుడికి పండుగ ఫలం నైవేద్యం పెట్టాలి కానీ కాదండి మా తాత ముత్తాతం తాత నుంచి అజ్ఞానం వస్తుందని అదే కొనసాగుతుందా కర్మకాలం మూర్ఖంగా ఉండి వారు తెలిసింది కాదు వారు సైన్స్ లేదు ఏమీ లేదు వేదాంతం లేదు సైన్సు లేదు అటు సైన్సు లేదు ఇటు వేదాంతమూ లేదు అదేమీ వివేకం అవుతుందా అది ఉండాలి అదేనా ఉండాలి తొండు ఉంటే మరీ మనిషికి లేక అది లేక అంటే జ్ఞానం యొక్క స్పర్ధ ఏమీ లేకుండా ఏవో అల్ల ఏవో అసందర్భములైనటువంటి కస్టమ్స్ పెట్టుకుని దానికి దేవుడు పేరు పెట్టి ఇలాంటి వేషాలు వేస్తే అది భక్తి అవుతుందని అనడం అనుకోవచ్చు హర్ష ఇక అమర్ష అసహిష్ణుత సో ఈ అసహిష్ణుత అమర్ష అంటే సహన శక్తి లేకపోవడం అకామిడేషన్ అంటే ఇప్పుడు ఎదురువాడు కొంచెం పరుషంగా మాట్లాడాడు అనుకోండి మనం జాగ్రత్తగా ఓపెన్ మైండ్తో విని అతను చెప్తున్నది ఏమిటో ఆ సహి ఆ సహిష్ణు లక్షణం లేకపోవడం సహనశీలము లేకుండా కోపానికి బానిస అయిపోతూ ఉండడం క్రోధానికి వసూడైపోతూ తర్వాత టీం స్పిరిట్ లేకపోవడం టీం స్పిరిట్ అవసరం ఎప్పుడూ కూడా కుటుంబంలో కానీ అంటే ఆఫీసులో నలుగురు ఐదుగురు కలిసి ఒక టీమ్ గా ఏర్పడి ఒక ప్రాజెక్టును వర్క్ చేసే సందర్భంలో కానీ నలుగురితో తన వ్యక్తిగతమైన స్వార్థాన్ని వ్యక్తిగతమైన కీర్తి ప్రతిష్టలని పక్కన పెట్టి నలుగురితో కలిసిమెలిసి పనిచేసేటువంటి లక్షణము ఉండడం ఉండాలి ఆ నలుగురితో కలిసి జీవించుట నలుగురితో కలిసి ఒక టీముగా పనిచేయుట అనే ఈ సందర్భాలు రెండింటిలో కూడా ఆ టీం మెంబర్స్కి ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా సహనశీలము ఉండవలేము ఆ సహనశీలము అది ఉండాలి భక్తుడు ధూంతో ఉండకూడదు ఒక ఆయన దేవుడికి ఏదో సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఏదో చెట్టు కింద కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నాడు కాల నదీ తీరాన కూర్చుని సంధ్యావందనం చేసుకుంటున్నాడు సరిగ్గా అదే టైంలో ఒక యువతి సాయంకాలం పూట ఇలాంటి టైం సాయం సంఖ్య కొంచెం చీకటి బసక చీకటిగా ఉన్నది ఆమె తన ప్రియుడిని కలుసుకోవటం కోసం ఆమె హడాయిల్లో వెళ్తాడు స్త్రీని కలుసుకోవాలనే తహతహ ఉంటుంది యువకులకు యువతులకు ఉంటుంది ఆ తహతలో ఆమె స్త్రీయుడిని కలుసుకుని కంగారులో వెళ్తాం వెళ్తుంటే ఆమె పట్టు పరికిని కొంగు ఆ వంశ తగిలి ఈయన పాత్ర ఉంటుంది చూడండి సంధ్యావందనం పాత్ర నీళ్లు ఈయన నదీ తీరాన అందరూ నడిచి ద్వారి పక్కన కూర్చుని సంధ్యావంతనం చేసుకుంటున్నాడు ఆయనకిపోతాడు మొలికిపోతే మేము గుడ్డా చూసుకున్న నడవలేవా సన్యావనం చేసుకుంటుంటే నీళ్ళని వలకపోయడము అపవిత్రం చేస్తావా అని అంట అని అంటాడు ఆయన పాప ఆవిడ కంగారు పెట్టిపోతుంది క్రియుడిని కలుసుకోవాలనే తహతహలో వెళుతున్నాడు అయినా కూడా ఆగి అదే అంటే ఆ అమ్మాయి ఉంటుంది చూడండి నా మనస్సు నిండా నేను కలుసుకోబోయే ప్రియుడు ఉన్న కారణంగా నేను చూసుకోలేదు మరి మీరు సంహ్యావనం పేరుతో దేవుడిని పూజ చేస్తున్నారు కదా మరి నేను ఎలా కనపడాలంటూ అసలు మీ మనస్సు ఎక్కడుందని అంటున్నారు నా మనస్సుకి నా మనస్సులో ఉన్న ప్రియుడి మీదే దృష్టి ఉండడం మూలంగా మీరు సంఖ్య నాకు మరి మీరు ఏమి సంధ్యావందనం చేస్తున్నారు ఏం జపలు చేస్తున్నారు మీ మనస్సు ఎక్కడుంది నా కుంగు తది మీ నీళ్లు అపవిత్రమైపోయి అని మీకు తెలిసిందంటే మీ మనస్సు ఎక్కడ అబ్జార్బ్ అయింది అసలు ఏమిటి ఏం జపలు చేస్తున్నావు అని అడిగిన్నారు సహ న్యాయమే కదా అది కాబట్టి అమర్ష సహనశీలత సహిష్ణుత ఉండుతా అది భక్తుల యొక్క ప్రధానమైన లక్షణం అమర్షకి అమర్షకి ఆపోజిట్ ద్వేషము అమర్షానికి అసహిష్ణుత అమర్ష అపోజిట్ కాదు అపర్ష అంటే ద్వేషం అనే అర్థం ఉన్నది అసహిష్ణుత సహించకపోవుట ద్వేషించు ద్వేషించుట అటువంటి ద్వేషము అసహిష్ణుత అంటే సహించే స్వభావము లేని హృదయంలో దేవుడు కూడా మన దేవుడు కూడా దానిని అంగీకరించడు అటువంటి ద్వేషభావం అమర్చశబ్దానికి ద్వేషమే అర్థం అటువంటి ద్వేషాన్ని ద్వేషము ఉన్న హృదయంలో దేవుడు ఉండడు కాబట్టి ఎప్పుడైనా లౌకిక వ్యవహారాల్లో మన మాత ఎదురువాడు వినకపోయినా మనకి విరుద్ధంగా ఆచరించినా కూడా మనం అర్థం చేసుకుని క్షమించేసి ఉదయాలి తప్ప ద్వేషభావాన్ని పెట్టుకోకూడదు హద్దు క్షమించటము ఆ టాపిక్ క్లోజ్ చేసుకోవడం అంతే తప్ప ద్వేషం పెట్టుకోవాలి దేవుడి దగ్గర లోప వ్యవహారం ఇక దేవుడి దగ్గరకు వచ్చేప్పటికీ అంటే ఈశ్వరారాధన సందర్భంలో ద్వేషము ఉండరాదు అని వేరుగా చెప్పవలనా అలాంటి చాలా తప్పు పూర్వానికి ఓ భక్తుడు ఆయన దేవుడి గురించి తపస్సు చేశాడు ఎందుకు తపస్సు చేశాడంటే ఆయన నైబర్ అంటే ద్వేషం ఆయనకి పక్కన ఉన్నవాడు అంటే ద్వేషం వాడు ఏదో అపగర్మించాడో ఏదో దేవుడి గురించి తపస్సు చేశాడు దేవుడు కనపడి భక్తానికి ఏం కావాలని కోరుకోమన్నారు దేవుడు అంటే ఓ దేవతని ప్రార్థించాడు దేవత ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోమంటారు కోరుకోమంటే నాకు నాకు ఏమిస్తావో దానికి రెట్టింపు మమ్మీ ఇవ్వాలి అది మీకు అంగీకారం నేను కోరుకుంటాను సరే కానీ నీకు ఇస్తే సరికి రెట్టింపు ఆ నెయ్యి ఇవ్వాలి కోరుకో నాకు ఒక కన్ను పోవాలి అని కోరుకుంటాను అంటే ఒక కళ్ళు మిగులుతుంది తనకి నేపథ్యం రెండు కళ్ళు పోతాయి అది ఒకటి కోరిక రెండవ కోరిక ఏమిటంటే మా ఇంటి ముందు మనిషి నీళ్ళు వెత్తు లోతు గొయ్యి ఒకటి ఉండాలి ఎప్పుడు కూడా అది రెండవ కోరిక మన ఇంటి ముందు నీళ్లు లోతు గొయ్యి ఉంటే పక్క ఇంటి ముందు ఎంత గొయ్యి ఉంటుంది రెండు తీసుకోతు గొయ్యి ఉంటుంది వీడి ఒక గల్లిపోతే వాడికి రెండు కళ్ళు పోతాయి అది ఐదు కోరికలు ఆ దేవత నుంచి కోరిన కోరిక అలా ఉండకూడదు శత్రువు నా శము అనే మాట మీకు అధ్యాత్మ సాహిత్యంలో ఈశ్వరుణ్ణి ప్రార్థించే సందర్భంలో ఎక్కడొచ్చినా ఆ శత్రువులో అంతఃశలే ఇంకా వేరే శత్రువులు లేదు సో ద్విషోజహి అని ఉంటుంది ప్రార్థన యశోదేహి ద్విషో జి అని అలాగేవో ప్రార్థనలు ఉంటాయి యశస్సుని ఇమ్ము మంచిది ద్విషహ జహి ద్విషహ అంటే శత్రువులను జహి సంహరించుము అని ప్రార్థన అక్కడ ఎవరు శత్రువులు అంటే కామక్రోధాది శత్రువులే శత్రువులు ఎక్కడ అధ్యాత్మ సాహిత్యంలో శత్రువు అంటే అంతఃశత్రువే శత్రువు హృదయంలో ఉండే అరిషద్వర్గం ఉంటారు ఆర్గురు శత్రువులు ఉన్నారు మన హృదయంలో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యము అదే శత్రువులు వాళ్ళని సంహరించమయే ప్రార్థన ఆ శత్రు శబ్దానికి అర్థమవు మొత్తం సాహిత్యంలో ఎక్కడ మీకు శత్రు శబ్దము కనపడినా ఆ విధంగానే దాన్ని భావన చేసుకోవాలి తప్ప శత్రువులు నిజంగానే మనకంటే భిన్నంగా ఎవరో శత్రువులు వాళ్ళందరూ నాశనం కోసం దేవతను ప్రార్థిస్తున్నాము అని అనుకోకూడదు చాలా తప్పు అది భక్తి యొక్క లక్షణమే కాదు కాబట్టి అమర్షము అసహిష్ణుత అనేది భక్తుడికి ఎట్టి పరిస్థితులలోనూ ఉండరాదు ఎప్పుడు కూడా భక్తుని హృదయము చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి భక్తుని హృదయంలో వేడి ఉండకూడదు వేడి అంటే ఏమిటి ప్రేమ చల్లదనము ప్రేమ చల్లదన చల్లదనం అంటే ప్రేమ వేడి అంటే ద్వేషం సో భక్తుని హృదయంలో వేడి ఉండకూడదు ద్వేషము యొక్క తాపము ఉండకూడదు ప్రేమ యొక్క చల్లదనమే ఉండాలి ఎందుకంటేట దేవుడు చల్లదనంగా ఉంటేనే దేవుడు ఉంటాడు ఆ హృదయంలో వేడి ఉంటే ఉండడు ఆయనకి వేసవికాలం ఉంటే సమస్య వేడి ఇష్టపడ్డ ఏదన్నా ఆయన కైలాసం లేదు మఠాన్ని పెట్టాడు కదా చల్లదనం ఉండాలి వేడిని తట్టుకోలేడు కాబట్టి కైలాసంలో ఉండేవాడు హృదయంలో ఉండాలంటే హృదయము చల్లగా ఉండవాలి తర్వాత శ్వేత సముద్ర పాల సముద్రంలో ఉండేవాడు ఇప్పుల్లో ఉన్నట్టుగా నిప్పుల కొలిమిగా ఉండడానికి అలవాటు పడ్డవాడు ఇప్పుల కొలిమిని తట్టుకోలేడు కాబట్టి హృదయము ఇప్పుల కొల్లిమిలాగా ఉండకూడదు ద్వేషము క్రోధము అసహనము ఉండకూడదు ప్రేమయే ఉండవలేము మంచిది లేదో కొంత దీని మీద వర్క్ చేసి పెట్టాను ఎప్పుడో వర్క్ చేశాను సో కొంత సైకాలజీ స్టడీ చేసి ఇవన్నీ హ్యూమన్ రైట్స్ కదా హృదయానికి సంబంధించిన లక్షణాలని అందుకోసం వాటిని మీ ముందు ప్రకటించే ప్రయత్నం చేస్తున్నాను అమర్ష అసహిష్ణుత అది ఉండరాదు భాష్యక భయం సహ ఉద్విగ్నత భయం అంటే మీరు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ఫియర్ అని అనుకోకూడదు ఫియర్ అని మాత్రమే అని ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే భయం అనగా మనం నడిచి వెళ్తుంటే అడవిదారం కూడా వెళ్తుంటే పులి వచ్చి అదిగో భయం అనుకుంటాం భయం అంటే అదే భయం అనుకుంటాం అయితే నడిచి వెళ్తుంటే చేను గట్టం పట్టు నడిచి వెళ్తుంటే పాము అడ్డంగా వచ్చింది అదిగో భయము ఆ భయము నుండి దేవుడిని రక్షించాలి అని అలాగనుకుంటాను అది అది భయంలోకి రాదు పులి ఎదురుగా వస్తే అది అది భయం ఇక్కడ చెప్తున్న భయానికి సంబంధించిన టాపిక్ కాదు మామూలుగా పెన్సిల్వేనియాలో నేను వెళ్తూ ఉంటాను కదా పెన్సిల్వేనియాలో దాని పేరు కనిపిస్తాను అక్కడ ఎలుగుబట్టలు తిరుగుతూ ఉంటాయి అడవిలో నేను చూశాను ఎలుగుబంటి అది ఆశ్రమానికి వచ్చింది కూడా ఎలుగు వాళ్ళు దాని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాసి పెడతారు ఎలుగుబంటి కనపడితే నువ్వు అక్కడ క్షణం కూడా లేచి ఉండకుండా అక్కడి నుంచి విత్డ్రా అయిపో పరిగెత్తద్దు కాంగా విసుడుగా నడుచుకుంటూ వెళ్ళిపోవు అని ఒక ఇన్స్ట్రక్షన్ ముందుగా తెలిసిన నీ వెనక అది పరిగెట్టినట్లయితే ఒకవేళ నువ్వు పరిగెడితే దానికి కంగారు పడి నీ వెనక అది పరిగెడితే దానితో సమానంగా నువ్వు ఎన్నడూ పరిగెత్తలేవు రాస్తాను దాన్ని భయము అని ఆ భయం కాదు మనం ఎక్కడ అది ఒక ఫిజికల్ కెరెక్టర్ దాన్ని కూడా ఇది కొంతమందికి బాగా ఎత్తైన బిల్డింగ్లకు వెళ్ళినప్పుడు భయం వేస్తుంది ఇప్పుడు ఆ భయం భయం అంటే అక్కడి నుంచి జాగ్రత్తగా భయం వేస్తుంది ఆ భయాన్ని గురించి తెచ్చినట్లు అది అది కాదు టాపిక్ అది ఫిజికల్ ఇన్సెక్యూరిటీ ఫిజికల్ థ్రెక్ట్ ఉన్నప్పుడు భయపడాలి తెలుగుబడికి చూసి మీరు వెంటనే చేయాలి భయపడాలి నేను ధైర్యంగా నిలబడతానంటే అది వచ్చి అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది భయపడాలి అది ఫిజికల్ థరెక్ట్ భయపడాలి భయపడి ఆ ఇన్స్ట్రక్షన్స్ వెంటనే గుర్తు చేసుకుని దానికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి తెల్లవారు స ఐదు గంటలకి నాకు ఫోన్ వచ్చింది ఫోన్కి ఎలుగుబడి ఉంది నీ నువ్వు ఉన్న కుటియా వైపు వస్తుంది అని చెప్పేసి వెంటనే అయితే ఇప్పుడు ఏం చేద్దాం కొంచెం మనం కొంత చేస్తే అది వెళ్ళిపోతుంది డప్పు ఏదో కొట్టినట్టుగా సపోర్ట్ చేస్తే వెళ్ళిపోతుంది అప్పుడు మిగతా వాళ్ళందరికీ గబా గబా చేసి నేను బయటకు వచ్చాను ఇంకొక ఆమె బయటకు వచ్చింది మేము కొంచెం తలుపుల్ని వాటిని డబ్బు డబ్బు డబ్బా పారిపోయి వెళ్తాం దాన్ని అందుకో భయపడిపోయాడు ఎలుగు ఎలుగుంటికి భయపడిపోయాడు భయపడిపోతే ఏం చేయమంటారు దాని ముందు నిలబడతామో వెళ్ళి దాన్ని భయం అంటాం అది దట్ ఈస్ నాట్ ది భయం దట్ వేర్ డిస్కషన్ హియర్ ఇక్కడ భయము అంటే సైకలాజికల్ ఫియర్ మానసిక భీతి తర్వాత శంకరులు చూడండి త్రాసహ ఉద్వేగ ఉద్వేగ అంటే స్ట్రెస్ ఉద్వ్యక్తులంతా స్ట్రెస్ యు గెట్ స్ట్రెస్ డాట్ ఎందుకని ఇన్సెక్యూరిటీ భయం అంటే ఇన్సెక్యూరిటీ ఈ ఇన్సెక్యూరిటీ అనేది అది పావును చూసి పులిని చూసి దాని ఇన్సెక్యూరిటీ అంటుంది అది కరెక్ట్ అక్కడ రెస్పాన్స్ కరెక్ట్గా ఉండాలి దట్ ఈస్ నాట్ ది టాపిక్ అట్ ఆల్ హియర్ హియర్ మనం సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నాము ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఉంటే వాడు భక్తులే కాదు భక్తికి విరుద్ధం ఇ సిచ్యూరిటీ మీకు భక్తి ఏ ఉన్నట్టు మీరు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటే మీరు ఏం భక్తి చేసినట్టు అది ఏ రకమైన శరణాగి భవిష్యత్తుకి భయపడుతూ ఉన్నవాడు వాడు శరణాగతి ఏం చేశాడు శరణాగతంగా భక్తుడు ఎలా ఉంటాడు ఈశ్వరుడు దేనిని ఇస్తే దాన్ని నేను స్వీకరిస్తాను నేను ఈశ్వరుడిని శరణ వేడిగా ఉన్నాను ఏది లభిస్తే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహముగానే నేను స్వీకరిస్తాను సమచిత్తంతో స్వీకరిస్తాను అది శరణాగతం నా యొక్క మంచి చెడులను నేను ఈశ్వరులకు సమర్పించి వేస్తున్నాను ఏది వస్తే అదే మంచి ఈశ్వర్కి కృప జ్వర వచ్చిందనుకోండి కృప ఈ డాక్టర్ అవడం పరిచేవాడు జ్వరం డాక్టర్ పరిచేవాడు ఈశ్వరు ఈశ్వరుని కృప అలా అక్కడ మందులు ఇచ్చారు ఆ మందులు వేసుకుని కొంచెం నలువు వాలిస్తే కొంత కొంత అలసత తగ్గి ఆ జ్వరం యొక్క పేడ తగ్గినట్టు అనిపించింది ఓహో ఈశ్వర కృప మడు జ్వరం తగ్గింది ఈశ్వర కృప అన్నీ ఈశ్వర కృప అది శరణాగత అవుతుంది భయపడుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ బ్రతుకుతా దట్ ఇన్సెక్యూరిటీ అన్నది భక్తికి విరుద్ధము అది ఉండకూడదు సో దాని మీద నేను చాలా విస్తారంగా మీతో చెప్పాను ఇంకొంచెం అదే అదే ఇంకొంచెం దాన్ని ప్రస్తావిస్తాను అసలు మనిషికి ఆ భయము భయం అంటే సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ పులి పాము ఆ భయం కాదు సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఇప్పుడు మీరు కూర్చుని ప్రార్థన చేశారనుకోండి ఎవరే ఓ దేవుడా నాకు పుల్లల నుంచి భయం లేకుండా రక్షించుకుంటే పుల్లు ఎక్కడ ఉన్నాయండి బాబు ఎక్కడున్నాయి పుల్లు పుల్లన్నీ పోయాని టైగర్ ప్రాజెక్ట్ పెట్టి వాటిని రక్షించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది వేరే పుల్లు ఎక్కడున్నాయి మీరు ఏదైనా శ్రీశైలం అడవుల్లో వెళితే కొని చేయొచ్చు ఆ ప్రార్థన మీరు ఎప్పుడూ వెళ్లరాయి అక్కడ చేసి ఒకవేళ వెళ్ళినా చక్కగా బస్సులో కూర్చుని ఏ పులి మీకు మీ రోజు పులే వస్తుంది పుల్ల నుంచి కాపాడు పాముల నుంచి పాములు ఇవి ఎక్కడున్నాయి పాములన్నీ పోయా ఎక్కడా లేవు ఎక్కడైనా మీరు తోటపల్లి శాంతాయిస్త్రానికి వెళ్తే పావుల నుండి కాపాడము ఒక ప్రార్థన చేసినా కూడా శోభగా ఉంటుంది అక్కడేవో కొన్ని పావులు ఉంటాయి కనుక కాబట్టి అవి అవి ప్రార్థనకి సందర్భమే కాదు ఆ సందర్భాలు ఒకప్పుడు ఉండి వీకు ఇప్పుడు భయము అంటే సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ మానసిక అభద్రతా భావన ఇది మనిషిలో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ మనుషులు ప్రతివాడికే ఉంటుంది సన్యాసి కూడా ఏటో ఇల్లు వాటి బట్టి సన్యాసం మనం రోగం వస్తే మనం చూసి మనం అడవు అని భయపడుతుంది కాల్ భయం ప్రతి మనిషి ఒంటరిగా ఉంటున్నాం హఠాత్తు గారి జ్వరం వచ్చిందనుకో కాళ్ళు గారి పడ్డావు అనుకోమైపోతుంది అని అనుకుంటే ఏమవుతుంది